సో సన్యాసి ఈ మామిడి చెట్టు నాది దీనికి రెండు వందల కాయలు ఉన్నాయి ఈ కాయలన్నీ నాది అని మీరు అనుకుంటే మీరేం చేయాలి ఓ కర్ర పుచ్చుకుని ఆ చెట్టు దగ్గర కాపలా ఉండాలి ఎందుకంటే ఈ పిల్లలు ఇటు అటు ఒక కాయ తుంపుకుపోతూ ఉంటారు మీరు కాపలా ఉంటే మిమ్మల్ని చూసి భయపడి దూరంగా ఉంటారు కానీ కాపలా ఉంది కునుకుబాట్లు పడకూడదు కునుకుబట్లు పడ్డారే వాళ్ళు తుంపుకుపోతారు మళ్ళీ పండుగ అలా కాకుండా ఏదైతే పాటు చక్కగా ముగ్గిన పండు ఏదైనా ఉంటే తీసుకోండి మీకు కా మీకు జాతకాపోతే నాతో చెప్పండి నేను మీకు తింపిస్తాను కొంచెం పెద్దవాడినికన్నా నాకు అందుతుంది డోంట్ స్పాయిల్ ది థింగ్ టేక్ వాట్ ఎవర్ యూ వాంటని చెప్పారనుకోండి పిల్లలు ఎప్పుడైనా పండు తీసుకుంటారో వాళ్ళు పోయి ఆట మీ చెట్టు ఏమీ మీరు పట్టుకుంటే అశాంతి వదిలిపెడితే శాంతి దేహం దగ్గరికి రండి ఈ దేహము చూడండి ఫ్యూచర్ ఆఫ్ ది బాడీ is utterly unpredictable you cannot know future na mere you cannot know ante generally cheppochu raaboye bhagendana hyderabad lo untanu alanti evo cheppochu generally evo cheppochu 2016 lo yena hyderabad lo untanu antha va cheppochu august lo swami ji nu vetta untaru annu na adigaru ankonde hyderabad lo undanandey apudu vostanu august lo ani nenu cheptta generally cheptaa adhe tho naaku bhavishyattu telisi poyindanu kaadu భవిష్యత్తు తెలీదు భవిష్యత్తు ఎందుకు తెలియదు చెప్పంటారా అంటే మరి మీరు ఆలోచిస్తానంటే చెప్తారా లేదా నేను నోతున్న పాఠం నేను చెప్పుకుంటా చెప్పంటారా సూక్ష్మంగా ఆలోచిస్తారా భవిష్యత్తు ఎందుకు తెలియదంటే ఏది తెలుస్తుందో అది భవిష్యత్తు కాదు థింక్ అబౌట్ ఇట్ ఓకే సో కాబట్టి భవిష్యత్ ఈస్ యూ కెనాట్ నో ఇట్ హర్ మై గోయింగ్ టు లివ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను పాఠం చెప్తున్నాను ఇంకా ఎంతకాలం జీవిస్తాను ఏ విధంగా జీవిస్తానో ఐ ఐ కెనాట్ నో ఇట్ ఐ కెనాట్ నో ఇట్ మహాత్ముల చేతిలో ఏమంటారు టేక్ వన్ డే అటే టై పూజ స్వామిజీ అలా చెప్తారు టేక్ వన్ డే అటే టై రాత్రి నిద్రపోతాం నిద్రపోయేప్పుడు తప్పనిసరిగా నువ్వు నిద్రలేస్తావు అనే హామీ ఉందా చెప్పండి ఎవరికైనా నిజానికి గాలి విధులు పెట్టినప్పుడు తప్పనిసరిగా మళ్ళీ వెనక్కి పీల్చుకుంటాను అనే హామీ లేదు తెలుసా మీకు ఆ సంగతి విధులు పెట్టారంటే మళ్ళీ పేల్చగలుగుతారో పేల్చలేరో హామీ లేదు అంటే విధులు పెట్టడం డెత్ పేల్చడం లైఫ్ అక్కడే ఉంటుంది లైఫ్ ఉన్న చోటే డెత్ ఉంటుంది అలాగే నిద్రపోయినవాడు నిద్రలేస్తాడనే హామీ లేదు కానీ నిద్రపోయాడు ఆ తెల్లవారులు గాలి పీల్చుకున్నాడు మళ్ళీ చిలకలాగా నిద్రలు ఇచ్చారు న్యూ డే ఫ్రెష్ డే గుణములు పక్కన పెట్టండి జస్ట్ వన్ డే ఎట ఆ రోజు మన కర్తవ్యాన్ని మనం చేసుకోవడం మళ్ళీ నిద్రపోవాలి వన్ డే ఎట్ అయింది రేపటి మాట రేపటి మాట రేపు చూస్తుంది రైల్వే టికెట్లు విమానం టికెట్లు మినహాయించి వాటికి మినహాయింపు ఎందుకంటే సైకలాజికల్ టైం నేను చెప్ప నేను చెప్తున్నది సైకలాజికల్ ఫ్యూచర్ సైకలాజికల్ ఫ్యూచర్ ఈజ్ ఈజ్ ఫాల్స్ అది అసత్యం అది అజ్ఞానం క్రోనలాజికల్ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఒక క్యాలెండర్ ఉంటుంది ఇంకొక ముప్పో గంటలో క్లాస్ పూర్తి హారత నేను వెళ్ళిపోతాను ఆ తర్వాత డిన్నర్ చేసి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తారు రేపు క్లాస్ లేదు మళ్ళీ శనివారం మళ్ళీ ఇక్కడ తలుసుకొని క్లాస్ చెప్పుకుంటాము ఇదంతా క్రోనలాజికల్ ఫ్యూచర్ దాని గురించి నేనేమంటలేదు అదంతా ఉంటుంది సో సైకలాజికల్ ఫ్యూచర్ గురించి చెప్తున్నాను కాబట్టి దెర్ ఈజ్ నో ఫ్యూచర్ వన్ డే అట్ అప్పుడు అలా జీవించడం మీరు అభ్యాసం చేసినట్లయితే ఈ గుణప్రవాహంలో కొట్టుకొని అనేది ఉండదు గుణైర్యో నబిచాల్యతే అంటే వాడు సన్యాసి సన్యాసి అంటే మానసికంగా త్యాగభావన కలిగిన వాడు అయి ఉండాలి త్యాగాన్ని చేయటం చేతనైన వాడు అయి ఉండాలి నెంబర్ వన్ రెండవది వివేక దర్శన అవస్థాతహ తహ అంటే పంచమి అంటే కా హేతువు గుణాతీతుడు ఈ గుణముల యొక్క ప్రవాహము చేత విచలితుడు కాడు విచలితుడు కాడు చాలా మంచి ఎక్స్ప్రెషన్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ విచలితుడు కాడు ఇంగ్లీష్లో నాట్ కర్ టర్బుడ్ బై ద ఫ్లో ఆఫ్ గుణా విచలితుడు కాడు సో కాబట్టి నాట్ కర్టర్బుడ్ కర్టర్బుడ్ అని ఒక పదం మంచి పదం సో ఇంకా ఉన్నాయి పదాలు బట్ ఆ పదం సరిపడుతుంది మీరు విన్న పదం అయ్యి ఉంటుంది కనుక గుణాతీతుడు విచలితుడు కాడు వన్ డే అటే సుఖాన్ని స్వీకరిస్తాడు దుఃఖాన్ని స్వీకరిస్తాడు మనం అలా ఉండాలంటే మనం కూడా అలా ఉండొచ్చు అలా ఉండాలంటే మనకి ఒక అవస్థకి చేరుకోవాలి మన ప్లాట్ఫారం మారాలి దేహము అనే ప్లాట్ఫారంలో ఉంటే కుదరదు మనస్సు అనే ఐడెంటిఫికేషన్తో ఉంటే కుదరదు దేహము మనస్సుకు అతీతమైన ఆత్మనిష్ట అనే ప్లాట్ఫార్మ్లో ఉండాలి దానికే వివేక దర్శన అవస్థ అని ఏమిటి అవస్థ అవస్థ అంటే ప్లాట్ఫార్మ్ అనుకోండి రస్తారు ఏమిట అవస్థ వివేక దర్శనము ఇగో ఇది గుణములు దేహము మనస్సు గుణములు గుణములు అంటే ఎప్పుడూ మారిపోతూ ఉండేవాటికే గుణములు అని పేరు దేహం ఎలా ఉంటుంది ఇప్పుడు మారిపోతుంది ఇప్పుడు మీకు యంగ్ పీపుల్ గురించి దృష్టాంతం జుట్టు కలబడింది అవి అక్కడక్కడ తెలుపు కనపడింది అనుకోండి వీడికి బ్యాంగ్లో ప్రారంభమవుతుంది అయిపోయి నేను ముసల్ మధ్య వయసులోకి వచ్చేసాను యంగ్ అయిపోయింది అనుకుంటాను విచలజులు అయ్యాడు కదా ఇప్పుడు ఏం చేస్తాడు దానికి రంగు వేస్తాయి ఇవాళ రంగు వేస్తే వచ్చిన సమస్య ఏంటంటే అది మామూలు న్యాచురల్ బ్లాక్ కంటే బాగా ఎక్కువ బ్లాక్గా కనపడి ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా వీడి జుట్టు నరిసిపోయింది తెలుస్తూ ఉంటుంది అతను ప్రపంచానికి అంతకీ తెలుస్తుంది వీడి జుట్టు నరిసిపోయింది నీకెలా తెలిసినా వాడు రంగు వేసుకున్నాడు కదా అద్దకు పోయి అదే కారణం ప్రపంచానికి అంతకీ వీడి జుట్టు నిరిచిపోయిందని తెలుస్తూ ఉంటుంది వీడు అద్దంలో ముఖం చూసుకుంటాడు అర్థంలో చూసుకుంటాడు కదా అది ముఖం కడుపుకుంటాడు అప్పుడు వీడికి ఏమవుతుంది నా జుట్టు నిరిచిపోయిందని తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుందండి రంగు వేసుకోకపోతే అప్పుడప్పుడు మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఏది ఏవో కొంత తెలుపు మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఊళ్ళో వాళ్ళు కూడా మిస్ అవుతారు కానీ రంగు వేసుకుంటే మటుకు మీరు మిస్సు వాళ్ళు మిస్సు ఈ రంగు వేసుకోవడం అంత మూర్ఖత్వం అదే నాకు అనిపించింది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా దీంట్లో ధర్మాధర్మాల ప్రసక్తే ఏమీ లేదు ప్రాక్టికల్గా మ్యాగ్మాటిక్గా ఉండాలి కదా మనం ఏ పనిచేసినా సో యంగ్ మ్యాన్ రంగు వేసుకున్నాడు ఎంగంటే మిడిలేజ్ రంగు వేసుకున్నాడు అంటే అర్థం ఏమిటి గుణముల యొక్క ప్రవాహము చేతను వీడు విచలితుడైనాడు అంటే అర్థమేమిటి గుణములతోటి మమేకమై ఉన్నాడు వివేకం లోపించింది కదా వివేకదర్శనావస్థ లేకుండా లోపించిందా లేదా వివేకదర్శనం ఉన్నవాడు అలా ఏమనుకో చాలా కఠినమైన విషయం సామాన్యమైన విషయమే కాదు చాలా కఠినమైన విషయం బట్ మనుషుడు నో కాబట్టి దేహము మనస్సు ఇది కఠినం కాదండి ఇది కఠినం అండి నో డౌట్ ఓకే వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ వాట్ ది ఆల్టర్నేటివ్ ఇది కఠినము సో మీరు పక్కన పెడతారు దీన్ని వాట్ యూ విల్ డూ నౌ వాట్ విల్ డూ డూ మీకు ఆల్టర్నేటివ్ లేదు మీరు సంసారంలో ఉండే లౌకికమైన ఉపాయాలని అన్వేషిస్తే మీరు భంగపాటు చెందుతారు కర్మలు కామ్య కర్మలు అనే ఉపాయాన్ని అనుష్టిస్తే అంతకంటే ఎక్కువ భంగపాటు చెందుతారు ఎందుకది కాబట్టి సంసారము దుఃఖము గుణముల యొక్క విచలిత స్థితి ఇవి ఉన్నాయి అనుభవానికి వస్తున్నాయి వాటి నుంచి మీరు డెవలప్ చేస్తున్న వాటి నుంచి బయటపడే ఉపాయం ఏమిటో తెలుసునండి కేవలము వివేక ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అని మేన మాట ఉన్నారా ఇంగ్లీష్లో తెలుగులో రోగ నిరోధక శక్తి అని అంటారు చక్కటి అనువాదం ఇమ్యూనిటీ దేహానికి ఇమ్యూనిటీ చాలా అవసరం ఇప్పుడు మీరు పద్మనాభు గారు రోడ్డు మొన్న నడిచి వెళ్తూ ఉంటారనుకోండి అటువైపు గాంధీ హాస్పిటల్ ఇటువైపు ఏమో మురికి కాలవా మధ్యలో పెద్ద ఇది అది రోడ్డు ట్రాఫిక్ మొత్తం ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉన్నాయో అన్నీ ఉంటాయి అక్కడ బ్యాక్టీరియా ఉంటాయి సర్వత్రా ఉంటాయి అయితే మనకేమీ అవ్వదు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతాం ఎందుకని దేహానికి ఇమ్యూనిటీ కలర్ అదే డైబెటీస్ వచ్చిందనుకోండి కాలక్రమంలో ఇమ్యూనిటీ పోతుంది డైబెటీస్ చేసే అపకారం ఏంటంటే ఇమ్యూనిటీ పోతుంది వాడు డైబెటీస్ కొంత లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నవాడు ఇదే రోడ్డు నడిస్తే హీ మే క్యాచ్ ఇన్ఫెక్షన్ ఇంటికి వెళ్ళే వాడికి తగ్గడము తుమ్మడము ప్రారంభిస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తి తగ్గిందనమాట అలాగే ద ఇంటీరియర్ అంతః లోపల ఒక సిస్టమ్ ఉన్నది మీ లోపల ఒక మెకానిజం ఉన్నది హ్యూమన్ మెకానిజం అనేది ఉన్నది దాని మూలంగానే మీరు సుఖ అనుభవిస్తున్నారు హ్యూమన్ మెకానిజం ఉన్నది మీకు సుఖం వచ్చిందంటే ఆ మెకానిజం మూలంగా సుఖం వచ్చింది దుఃఖం ఆ హ్యూమన్ మెకానిజం మూలంగా దుఃఖం వచ్చింది ఈ సుఖదుఖాలను మీరు అనుభవిస్తూ ఉన్నారు ఎందుకని ఆ మెకానిజంని ఏడా మీకు సరైన అవగాహన లేకపోవడం చేత మనం సుఖదుఖాలను అనుభవిస్తున్నాం ఇన్నర్ మెకానిజం థింకింగ్ థాట్స్ ఇమోషన్స్ అండర్స్టాండింగ్ జ్ఞానము ఇదంతా ఇన్నర్ మెకానిజం మన సంకల్పాలు మన ఊహాపోహలు ఆవేశములు భావావేశములు మనకు ఉండేటువంటి తాపాలు కోపాలు తాపాలు కామనలు కోరికలు తర్వాత మనకున్న విజ్ఞానము మన చదువు మన అండర్స్టాండింగ్ మన వివేకము దట్ ఈస్ ది ఇన్నర్ మెకానిజం ఈ ఇన్నర్ మెకానిజం మీద మీకు పట్టు లేకపోతే మీరు సుఖ మీద మీకు పట్టు ఉండదు మీరు సంసారంలో పడి ప్రమాదము కలదు కాబట్టి ఆ ఇన్నర్ మెకానిజం మీద పట్టు రావాలి ఎలా వస్తున్నది వివేక దర్శనము అంటే సాక్షిగా మనస్సును దర్శించుట ఇది పెద్ద టాపిక్ ఇది ఈ టాపిక్లో ఉన్న చిక్ ఏమంటే సాక్షిగా మనస్సును దర్శించుట అనేది ఆధ్యాత్మిక సాధనలన్నింటిలో అగ్రస్థానంలో పెట్టాల్సిన సాధన అశ్వమేధయాగాలు వేయ కూడా దాని ముందు తక్కువయ్యాయి అగ్రస్థానంలో పెట్టాలి ఏమిటి వివేక దర్శనము దేహమును మనస్సును సాక్షిగా దర్శించుట దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత గొప్ప ఇంపార్టెన్స్ అన్నది దాన్ని ఇతరులకు నచ్చజెప్పడం చాలా కఠినమైన విషయం వాళ్ళు ఏమనుకుంటారు ఆయన మీద సాక్షి సాక్షి అంటూ ఉంటాడు వేదాంతం కదా అలా అంటాడు ఒక గంట మీద అలా అని లేదు చక్కపోతాడు లేమన్నా మనం కూడా వెళ్ళొచ్చు ఈవినింగ్ కాలక్షేపం బాగానే ఉందనుకుని వెళ్ళిపోతారు తప్ప దాని పాయింట్ పట్టుకోరు జనా పీపుల్ వాంట్ టు డూ థర్మాస్ ఏవో చేసి తద్వారా జీవితం మీద ఒక పొట్టు సంపాదిద్దామని ప్రయత్నం చేస్తాను నా కర్మనా నా నాస్థతేన మీకు ఆ ఫ్రీడమ్ మీకు కర్మను బట్టి రాదు పైగా కామ్య కర్మానుష్ఠానం చేత మీరు మరింత బంధింపబడతారు తప్ప మీరు ఫ్రీడమ్ మీకు లభించదు మీకు ఫ్రీడమ్ కావాలన్నట్లయితే మీరు ఈ గుణాతీత స్థితికి చేరుకుని తీరా ఎలాగో గుణాతీత స్థితిని చేరుట అంటే ఎవరో హిమాలయాల్లో ఎక్కడో ఉన్నవాళ్ళు గుహల్లో కూర్చుని తప్ప చేసిన వాళ్ళు గుణాతీతులు అవుతారు మనం సంసారంలో ఉన్నాం కదా అని మీరు అనుకున్నారంటే మీకు అసలు ఏమీ అర్థం కాలేదని అర్థం మీరు ఎప్పుడైనా ఉత్తరకాశీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ ఎంతో పెద్ద పెద్ద సంసారంలో ఆశ్రమాలు కట్టుకుని ఉంటారు పెద్ద పెద్ద పేర్లు విరక్త ధురంధర వైరాగ్య కళానిధి అని పేర్లు పెట్టుకుని ఆశ్రమాలు కట్టుకుని సంసారంతో మగ్గిపోతూ ఉంటారు ఓ మహారాజా ఓ మహాత్ముని అడిగారు ఓ బ్రహ్మచారి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నేను కొంతకాలం తపస్సు చేసుకుని వస్తానండి అన్నాడు అంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి తప్పు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి అంటే సరే మంచిదే వెళ్ళిందా ఏకాంతంలో ఉండి తపస్సు చేయటం మంచిదే అవును ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతారు అంటే హరిద్వార్ వెళ్తున్నాను అంటే హరిద్వారా తపస్సుకి హరిద్వార హరిద్వార్లో వాళ్ళు విరత్న ధురంధర జ్ఞాన కళానిధి అని ఇలాంటి పేర్లు పెట్టుకుని ఆశ్రమాలు కట్టుకుని డబ్బులు పోగు చేసుకుంటూ సంసారాలతోటి మగ్గిపోతూ ఉంటారు అక్కడికి వెళ్ళి నువ్వే విద్యా తపస్సు సంపాదిస్తావురా అని అంటే ఈ సంభాషణ చదివి నేను ముక్కు మీద వేలు వేసుకున్నా అయ్యా రామా ఈజ్ ఇట్ లైక్ దాట్ యస్ ఇట్ ఈజ్ లైక్ దాట్ కాబట్టి గుణాతీత స్థితి అంటే అది ఏదో హిమాలయాల్లో ఉండాలి మీరు అనుకోద్దు మీరు పద్మాభ నగర్లో కూర్చుని మీరు గుణాతీతులు కావాలి కావచ్చు కావాలి మీరు పద్మ సికింద్రాబాద్లో ఉండగా గుణాతీతులు అయ్యారా అయ్యారు లేకపోతే ఇంకా అవ్వలేరు ఎక్కడికి వెళ్ళినా అవ్వలేరు కైలాసం వెళ్ళినా అవ్వలేరు ఎక్కడున్నారో అక్కడ ఇది చుట్టూ ఉండే దేశానికి కాలానికి సంబంధించింది కాదు కాబట్టి ఆ వివేక దర్శనం మనస్సును సాక్షిగా దర్శించుతారు అంతకు మించిన అధ్యాత్మ సాధనములు ఒకటి లేదు ఎందుకు తెలుస్తున్నా అండి అది మిమ్మల్ని గుణాతీత స్థితికి తీసుకుపోయాక నిలబడుతుంది అప్పుడు మనస్సులో వచ్చేటువంటి సుఖ దుఃఖములు మిమ్మల్ని విచలితూని చేయకు చాలా ఇంపార్టెంట్ లెక్సెస్ ముఖ్యంగా గుణైర్యో న విచాల్యతే అనే ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా అది అలాగా బుద్ధిలో పెట్టుకుని ఇంకా రాబోతున్నాయి ఎవడైనా తిక్కాడనుకోండి పరుషంగా మాట్లాడేడు అనుకోండి అవమానంగా మాట్లాడలేడనుకోండి ఓ నవ్వు నలుగు ఊరుకోవడం నవ్వు నలుగు ఊరుకోవడం అంతేకాని దాన్ని రాంగ్గా మీరు ఇంటర్ప్రిట్ చేయడం కాదు ఓ నవ్వు నలుగు అంటే దాని అర్థం ఏంటంటే వాడు గుణైనా విచారి రైలు మిస్ అయ్యామనుకోండి రైలు ఎక్కువ వెళ్ళారు పెట్టే పెట్టే బేడా బేడా అంటే పూర్వకాలం బేడను ఉండదు ఒక పెట్టే వీడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు రైలు క్యాన్సిల్ అయిందన్నారు వాడు కాంగా కొంచెం ఒక్క నిమిషం సేపు సరే వచ్చాడు అని ఇంటికి వచ్చేసి విశ్రాంతిగా ఉండిపోయాడు గుణైలియో నా విచారించే అలాగే కాబట్టి జీవితంలో వచ్చే ఘటనలు ఉంటాయి అవి వస్తూ ఉంటాయి వాటికి రెస్పాన్స్ మనం చేయాల్సింది చేస్తూ ఉంటాం కానీ లోపల ఆ వివేక దర్శనాన్ని మెయింటైన్ చేసుకుంటూ తన స్వరూపముందు నిలిచి ఆత్మనిష్ఠుడై ఉండుట ఇది గుణాతీతం యొక్క ప్రత్యేకమైన లక్షణము ఇంకా రాబోతుంది ఈ గుణాతీతుడు ఈ రకంగా స్థిరంగా ఉంటాడు చెలించడు అవతిష్టతి స్థిరంగా ఉంటాడు నేను గే విచలితుడగుత ఇంగతే అనే ధాతువుకి అదే అర్థం చలించదు దాని హేతు ఏమిటంటే అభినయం చేసి చూపిస్తున్నారు అభినయము అంటారు ఏమిటంటే అభినయము గుణాహ వర్తంతే ఇత్యేవా గుణములండి అవి అలాగే ఉంటాయి గుణములు ఏం చేస్తాయంటే అవి కదులుతూ వర్తంతే అంటే ప్రవర్తంతే అని అర్థం అవి కదులుతూ ఉంటాయి కావండి మీ జుట్టు చల్లబడిపోయింది లోప గుహ వర్తంతే ఎవండి మీరు కొంచెం మీ ముఖం ముడకలు పడింది అంటే ఎదరవాడు అనక్కర్లేదు అర్థం అంటుంది అరే మీ ముఖం అంటే ఓ అర్థమా రోరు ముయ్యి వాటికి గుణాహర్తంటే అని మీరు అర్థానికి చెప్పాలి అర్థానికి చెప్పాలి ఊళ్ళో వాళ్ళకి ఎవరు వాళ్ళు మొహం అంట పడతారు వాళ్ళు ఏమనుకోరు కూడా అందరూ కూడా అనుకుంటారు కనుక అది అనుకో కానీ అర్థం దాచుకోదు అర్థం దాచుకోకుండా చెప్పేస్తూ ఉంటుంది అన్నిటికీ గుణాహత్త అంతే తర్వాత కొంత డబ్బు వచ్చింది అనుకోండి చలో శుభం కొంత పోయిందనుకోండి చలో గుణాహత అలాగే ఉంటుంది ఒకప్పుడు కలిసి వస్తుంది ఒకప్పుడు నష్టంగా ఉంటుంది ఇప్పుడు మీరు నాలుగు పనులు పెట్టుకుని బయలుదేరతారు పొద్దునే మధ్యాహ్నం ఒంటి గంటకి ఎండ ఎండలో తిరిగి ఇంటికి వస్తారు ఏ పని అవలేదు అంతా టైం అంతా వేస్ట్ ఇంకో రోజు నాలుగు పనులు పెట్టి బయలుదేరతారు పది ఏడు పనులు అన్ని కుడితే ఎండ రాకుండా ఇంటికి వచ్చేస్తారు తేడా గుణాహ అలా ఉండాలి తప్ప అప్పుడు పిల్లొచ్చింది ఇప్పుడు కుక్కొచ్చింది అని ఇలాంటి వాటిల్లో పడుకోవచ్చు గుణాహవర్త అంటే పిల్లొచ్చినా కుక్కొచ్చినా ఇదంతా గుణాహవర్త అంతే తప్ప దీంట్లో మీ మీ స్వరూపానికి గొప్ప లేదు తక్కువ లేదు గుణాహవర్త అలాగే సాక్షిగా తప్ప ఛేలించరు భాష్యకారులు తదే తత్స్ఫుటీకరోతి ఈ జ్ఞాని ఈ గుణముల యొక్క ప్రవాహానికి అతీతంగా ఉండగలగడము అనే స్థితి న విచాల్యతే విచలితుడు కాకుండా ఉండుక అనే ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు మరింత స్పష్టం చేస్తున్నాడు రెండో రెండో భాగంలో ఏమని గుణా వర్తంతే వర్తంతే ఉంది ఎదరా చూసుకోండి గుణా వర్తంతే గుణములు ప్రవర్తిల్లుచున్నవి గుణములంటే ఏమిటి విషయాకార పరిణతా అన్యోన్యస్మిన్ వర్త ఇప్పుడు సినిమా తెర మీద హీరో హీరోని విలన్ను కొట్టేస్తూ ఉంటాడు అన్యాయంగా కొట్టేస్తూ అన్యాయంగా పాపం ఇతను చాలా మంచివాడు అతను ఏ పాపం ఎరగడులన్ వచ్చేసి అదిగో నువ్వే దొంగతనం చేశావు చోరుడు నువ్వే అని కొట్టుకుని కొట్టేస్తున్నాడు తప్పదండి అతను చేయలేదా చోరీ నేను ఎదుగుదా నా దగ్గర ముందే ఇంకొకడు ఎవడో చోరీ చేశాడు ఇతను చేయలేదా చోరీ వీడు వీడు దుర్మార్గుడు వాళ్ళు కొట్టేస్తున్నాడు అని వీరు కంగారు పడతారా ఇప్పుడు నేను కంగారు పడ్డాను చూసారా అలా కంగారు పెడతానండి పడరు మరి ఏమంటారు గుణాహవర్తంతేపా గుణములు అలా ప్రవర్త అలా గుణములు అక్కడ ఫీలింగ్ ఉంటుంది ఆ సినిమా అలా తిరుగుతూ ఉంటుంది ఆ ప్రకాశంలో ఆ బొమ్మలు ఆ సీన్స్ దృశ్యములు సినిమా తెర మీద ఏముంటాయి బొమ్మలు దృశ్యములు ఉంటాయి సంసారంలో ఏముంటారు మనుష్యులు ఘటనలు ఉంటాయి అదే కదా మీరు అనేది కదా మీకు సత్యం చెప్తాను మీరు ఈవేళ తెలుసుకుంటారా నెల రోజుల తర్వాత తెలుసుకుంటారా పదేళ్ల తర్వాత తెలుసుకుంటారా పది జన్మల తర్వాత తెలుసుకుంటారా అన్నది మీ ఇష్టం మీరు ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసుకోండి సినిమా తెర మీద ఉండే బొమ్మలు దృశ్యములు ఎట్టివో సంసారంలో ఉండే మనుష్యులు ఘటనలు అట్టివి అబ్బాయి అది ఎలా అవుతుందండి మీరు అన్నారనుకోండి నేను ఐఎం నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ గుణాహారం కంటే చదువు వెళ్ళిరండి రేపు క్లాసుకి రండి అదే రేపు క్లాస్ లేదు మళ్ళీ వారం క్లాసుకి రండి మళ్ళీ వారం క్లాసుకి రండి అబ్బో నేనేదో పాయింట్ ఏదో చెప్తున్నాడే ఆలోచించాలి అని అనుకున్నారనుకోండి గాడ్ బ్లెస్ మీకు భగవంతుడు సద్బుద్ధిని ఇచ్చుగాక అని ఆశీర్వదించాడు నేను ఒకనే మీకు భగవంతుడు సద్బుద్ధిని ఇచ్చుగాక అని ఆశీర్వదించి భంగపాటు చెందాను ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఏమన్నా అయితే మీకు నాకు సద్బుద్ధి లేదని అంటూ అనుకుంటున్నారా మీరు మామిడి పళ్ళు మూడు ఇష్ట పుచ్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు నేను సద్బుద్ధి లేదంటున్నారు ఆ ఎంబపై మీకు సద్బుద్ధి అర్థం లేదా బావు నా అభిప్రాయం ఏమిటంటే మీకు వివేక బుద్ధి పరమేశ్వరుడు అదే ఇందాక సద్బుద్ధి లేదన్నా ఇప్పుడు వివేక బుద్ధి లేదంటున్నావు నాకు ఓహోహో ఓకే ఓకే మీకు భగవంతుడికి సకల శుభంలో ఇచ్చుక అలా చెప్పండి ఎలా ఉండాలి ఆశీర్వదు అదే సంగతి కాబట్టి మీకు భగవంతుడు సద్బుద్ధిని ఇచ్చుగాక ఎప్పుడు ఈ గుణములు అంటున్నాడు దీన్ని మనం దీని సంగతి చూడాలి అని మీరు అనుకుంటే ఇన్ ఎనీ కేసు గుణాహ వస్తుంటే పరీక్ష పాస్ అయ్యాడు అనుకోండి మంచిది శుభం గుణాహ మనం అనుకోవాలి లోపల అనుకోవాలి పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఏదైనా వేలు బాధపడతామో మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవచ్చు పరీక్ష నీకు ఒకవేళ ఈ పరీక్ష ఫెయిల్ ఫెయిల్ అయ్యి ఇది పాస్ అవ్వలేదనుకో రెండోసారి కూడా పాస్ అవ్వలేదనుకో దాని అర్థం ఎక్కడ తెలుసినా నువ్వు వెళ్ళాల్సిన దారి అది కాదు ఇంకో దారి నీకోసం ఎదురు చూస్తోంది నేను అర్థం అంతే కదా ఇంకో దారి ఎదురు చూస్తుంది నేను స్వామీజీతో ఎక్కడికో వెళ్తున్నా పెద్ద స్వామితో వెళ్తుంటే ఆ రైలు రాలేదు ఇంకో రైలు వచ్చేది కూడా ఏమీ లేదు ఆయన ఏమన్నారంటే అవునా మనం వెళ్లాల్సిందే ఆ ఊరు కాదు పద అని వచ్చేసాడు మనం వెళ్లాల్సిందే అక్కడికి కాదు అది మీకు ఎలా తెలిసిందంటే అంటే దేవుడు చెప్పాడు కదా రైలు రాలేదంటే అర్థమయ్యింది మనం వెళ్ళాల్సిందే అక్కడికి కాదు అంటే మనం వెళ్లాల్సిందేమీ లేదు వీఆర్ నాట్ గోయింగ్ అని సెటిల్డ్ అలాగే ఎవరైనా పరీక్ష ఫెయిల్ అయ్యాడంటే ఓహో మనం పొరపడ్డాం వీడి దారి ఇది కాదన్నమాట ఇంజనీరింగ్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఎంట్రన్స్ అంటే ఓహో వీడు అవ్వాల్సింది ఇంజనీరు కాదన్నమాట మరి ఏమిటి చూద్దాం ఇంకోటి ఏదో అవుతారు ఇంజనీర్ అయితే కాదు ఒక సంగతి తెలిసింది కదా గుణాహత అంటే గుణప్రవాహం అలా ఉంటుంది వీరికే పరీక్షలు పాస్ అవ్వడం ఫెయిల్ అప్లై చేస్తే అంతకంటే పెద్ద ఉంటాయి ఇంకా అంతకంటే చాలా పెద్ద వస్తువు ఉంటాయి ఈ పరీక్షలు పాస్ అవ్వడం ఫెయిల్ మాట అంతకంటే పెద్దలు ఘటనలు వచ్చినప్పుడు కూడా గుణాహవర్తంతే ఇత అంటే అలా అనుకున్న అలా అంటారు అభినయం గుణాహవర్తంతే అని ఒక మాట అనేసి యహ అవతిష్టతి స్థిరంగా ఉండిపోతాయి గుణాహవర్తంతే అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ దేహం ఉన్నది కదా ఇదేమిటి అంటే దేహము ఇదేమిటి గుణములు కారణ అంటే చూపు వినికిడి గంధమును ఆఘ్రాణించుట ఆఘ్రాణించుట తర్వాత మనస్సు సుఖము దుఃఖము కామన క్రోధము శాంతి అశాంతి ఇవన్నీ కూడా ఏమిటి గుణములు కరణ ఇంకా బయట శబ్ద రూప రస స్పర్శ గంధ ఇవన్నీ ఏమిటి గుణములు ఇక భూలోకం స్వర్గలోకం అంతరిక్ష లోకం ఇవన్నీ ఏమిటి గుణములు గుణములు అండేవన్నీ అవేవో మళ్ళీ ఇంకోటి ఏమంటుంది సారేమో గుణములు రాహువు కేతువు శని కుజుడు మంగళుడు బహుశా అన్ని మంగళుడన్నో కుజుడన్నో ఒకటేనేమో నాకు తెలీదు సో అంగారకుడు శుక్రుడు ఇవన్నీ ఏమిటి గుణములు అర్థమైందండి మీకు ఇంకొకరు కూడా చెప్పంటారా ఇంద్రుడు అగ్ని వరుణుడు లక్ష్మీదేవి సరస్వతి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి గణపతి స్వామి ఇవన్నీ ఏమిటి గుణములు గుణాహర్త గుణములు గుణములలో ప్రవర్తిల్తూ ఉంటారు అన్ని గుణములు అయితే కొంచెం మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీరు అనుకుంటున్న సుబ్రహ్మణ్య స్వామి గుణము కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క యథార్థస్వరూపము ఆత్మ గుణాధీతం మీరు అనుకుంటున్న గణపతి యొక్క రూపము గుణము గణపతి యొక్క యథార్థస్వరూపము ఆత్మ అదే అది ఆ మాడిఫికేషన్ పెట్టుకోండి మీరు అనుకుంటున్న లక్ష్మీదేవి కంచి పట్టు కట్టుకునే ఎలా ఉంటుందో అది గుణము ఆవిడ యొక్క యథార్థస్వరూపము ఆత్మయే కాబట్టి నామరూపములు ఎన్ని ఎక్కడ ఉంటే అదంతా కూడా గుణముల యొక్క ప్రవాహమే గుణ గుణు వర్క్తుంటే మీరు ఎవళ్ళనో వెళ్ళి ప్రాధాన్యపడ్డారు లేకపోతే వాళ్ళని కోరారు వాళ్ళు మీకు ఏదో కొంత ధనాన్ని ఇచ్చారు ఆ మొత్తం ఆపరేషన్ వాట్ ఈస్ దాట్ గుణాహతాయి మీరు దేవతని పూజ చేశారు ఆ దేవత ప్రీతి చెంది మీకు కోరికను తీర్చింది ఈ ఆపరేషన్ యొక్క అర్థం ఏమిటి మొత్తం ఆపరేషన్ ఏమిటది గుణాహక్తుంది గుణములు గుణములతోటి ప్రవర్తిలుతో ఉంటాయి గుణములు ఆత్మయందు ప్రవర్తిల్లవు ఆత్మ గుణముల ఎందు ప్రవర్తిల్లదు గుణములే గుణముల ఎందు ప్రవర్తిల్తో ఉంటాయి అన్యోన్యస్మిన్ వర్త్ అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు వీళ్ళు పదకొండు మంది వాళ్ళు పదకొండు మంది మూడు స్టంపులు ఓ బాలు వీళ్ళు వేస్తూ ఉంటాడు వాడు కొడుతూ ఉంటాడు ఓ పూట అలాగొడు వస్తుంటాడు ఆ తర్వాత ఆ కొట్టివాడు వేస్తాడు అంతవరకు వేసిన వాడు కొడతాడు ఇంకో పూట లాగడు వస్తుంది సాయంకాలం అయ్యేప్పటికీ ఏదో నెగ్గేటని ఓడేయడని ఏదో అంటారు ఇంటికి వెళ్ళి హాయిగా రెండు తిని కొడుకునే తర్వాత ఇప్పుడు ఆ నిన్న జరిగిన మ్యాచ్ అంతా ఏమిటంటారు అది నాహవత దాని దాని అవశేషాలు మిగులున్నాయా ఈవేళ పొద్దున్న అబ్బే ఏమీ రెండు నెలలు వాళ్ళు మ్యాచ్లే ఆడారు ఇప్పుడు ఏముంది ఏం లేదు అంతా గుణాహర్తాయి అన్నీ ఆ ప్రవాహంలో పోయా మళ్ళీ కొత్త కొత్త వేలు వస్తూ ఉంటాయి గుణముల అలాగే ఉంటుంది ఇదియహ అవతిష్టతి అని ఎవడైతే స్థిరముగా నిలిచి ఉంటాడో స్థాగతిని వృత్తవు అనే ధాతులు దానికి మామూలుగా పరసమైపోయింది కానీ అవా అనే ఉపసంహితి చేరిస్తే తప్పనిసరిగా ఆత్మనేపదిలో ఉండాలి అని పాణిని మహర్షి చెప్పిన్నాడు కాబట్టి అవతిష్టతే అని ఉండాలి కానీ శ్లోకంలో ఏమనుంది అవతిష్టతి అని ఏమిటి శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడతాడు శంకరుడు ఛందో భంగ భయాత్ పరస్మై పదప్రయోగ ఇక్కడ శ్రీకృష్ణుడు మాట్లాడడం అదేం కాదు వ్యాసమహర్షి దీన్ని శ్లోకాలు రాసినవాడు వ్యాసమహర్షి ఆయన శ్లోకారూపంగా పెడుతున్నాడు కాబట్టిోవతిష్టతే నేందతే అని పెట్టాడు అనుకోండి ఛందస్సు పోతుంది ఛందస్సు పాడైపోకూడదు కొంచెం తిష్టతే అనాల్సిన చోట తిష్టతే అన్నా తిష్టతే అన్న చోట తిష్టతే అన్నా అర్థంలో పెద్ద మార్పులే ఉండదు కాబట్టి ఆ చిన్న టెక్నికల్ డీటెయిల్ని పక్కన పెట్టి ఛందస్సుని కాపాడుదాము అని నిర్ణయించుకుని ఆయన అవతిష్టతి అనేశాడు ఆయన నిజానికి అవపక్కన తిష్టతి ఉన్నట్లైతే పద పరస్మయపదం ఉండరాదు ఆత్మనే పదమే ఉండాల్సి ఉంటుంది అది అయిపోయింది అది అది వ్యాకరణం లేదా యహ అనుతిష్టతి ఇదివా పాఠాంతరం అనుతిష్ఠతి అని పాఠాంతరం ఉంది అక్కడ మార్చక్కర్లేదు అక్కడ పరస్మయపద ప్రయోగం అంగీకారమే మనకి అలాకే వస్తుంది సమస్య కాబట్టి అనుతిష్ఠతి అనే పాఠాంతరం ఉన్నట్లయితే అక్కడ మీకు ఛాందస ప్రయోగం అని కూడా చెప్పనక్కర్లేదు బికాస్ ఆ పాఠము అంగీకారం ఇంకా అప్పుడు అర్థం ఏం చెప్తాము నిలిచి ఉంటాడు అని కాకుండా అనే అణువులు కదా తన పని తాను చేస్తూ ఉంటాడు అనుతితిష్ఠతి అయితే అణు పశ్చాత్తిష్టతి ఆ ఘటనలో ఘటిల్లుతో ఉంటాయి దాని సందర్భంలో మనం చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తామో అలా ఊరుకుంటాము అనుతి అక్కడ స్వరూపమునందు నిలిచి ఉంటాము నా ఇంగతే నా చలతి చలించడు క్షలించడు అంటే అర్థం చేసుకోవాలి నడిచి వెళుతున్నాడు కదా మరి చెలిస్తున్నాడు కదా అలా కాదు చెలించడు అర్థం ఏమిటి స్వరూపావస్థ ఏవతి త్యర్థ స్వరూపంలో నిలిచి ఉంటాడు అంటే తన జ్ఞానస్వరూపంలో సాక్షిస్వరూపంలో నిలిచి ఉంటాడు తప్ప డిస్టర్బ్ కాదు ఇప్పుడు చూడండి మనం ఏమనుకుంటామంటే నేను పుట్టాను పోతాను అది గుణములు నిజానికి పుట్టింది మీరు కాదు పోయేది మీరు కాదు చూడండి ఎంత తప్పు వచ్చేసింది ఎంత దోషం వచ్చేసిందో నేను పెరిగాను బాలు అయ్యాను యువకుడనైనాను మధ్యవయస్కుడునైనాను ముద్దు సరిని అయినాను ఎప్పుడో పోతాను అది మీరు కాదు అది గుణము అది మీరు కాదు సుఖాలు వచ్చాయి అనుభవించాను దుఃఖాలు ఇంకా సుఖాలు దుఃఖాలు వస్తూనే ఉన్నాయి అనుభవిస్తూనే ఉన్నాను అని మీరు అనుకుంటారు అది మీరు కాదు అది గుణము ఈ సంగతి పుట్టిన వెంటనే మీకు తెలియకపోవచ్చు ఆ వయస్సు చాలా పదేళ్ల వయస్సులో మీకు తెలియకపోవచ్చు ముప్పై ఏళ్ల వయస్సులో కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే అప్పుడే భార్య పిల్లలు ఏదో హడావుల్లో ఉంటారు కాబట్టి ఏదో సంసారం ఇల్లు కొట్టుకోవడం కొంత డబ్బు జాగ్రత్త పెట్టుకోవడం ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవడం ఇలాంటి హడావిల్లో ఉంటారు కాబట్టి శంతాహారం ఏదో నడుస్తుంది యాభయో ఏట తెలుసుకోలేదనుకోండి మీరు కొంత ఆలస్యం చేసిన దానికి లెక్క కాదండి రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇంద్రియాలకి పాఠం తగ్గిపోతుంది అప్పుడు ధ్యానంలో ఎలా నిలబడి కూర్చోకుంటే కూర్చోలేదు కొంచెం యోగం చేయడానికి చేయలేదు దేహము యోగం చేయడానికి ఎప్పుడైతే అర్హము కాదో యోగ్యత లేదో మనస్సుకి ధ్యానం చేసే యోగ్యత ఉండదు రెండు కలిసి ఉంటాయి దేహానికి యోగం చేసే యోగ్యత ఉన్నప్పుడే మనస్సుకి ధ్యానం చేసే యోగ్యత అలవడుతుంది మీరందరూ రేపు యోగా సెలబ్రేషన్ చేయండి ఫర్ ది ఫస్ట్ టైం మన భారతీయ సంస్కృతిని ప్రతిఫలించేటువంటి యోగానికి దేశమంతటా కాకుండా ప్రపంచమంతటా కూడా మంచి గుర్తింపు వచ్చి అందరూ చేసుకుంటున్నారు ఒక పండక్ చేసుకున్నారు నెక్స్ట్ ఇయర్ చేసేమో మానేమో ఈ ఏడాది ఒక సింబాలిక్గా తప్పకుండా చేయండి మీకు ఆసనాలు ఎవరు చెప్పేవాళ్ళు లేరండి మీరేమీ చింత చేయక్కర్లేదు ఆసనాలు కాకపోతే ధ్యానం చేయండి ధ్యానం కూడా యోగమే ప్రాణాయామం చేయండి అది కూడా యోగమే యోగం చేయండి కర్మ కాదు కర్మ ఎలాగో చేస్తూనే ఉన్నారు మీరు చేసుకుంటున్న కర్మ మానేమని నేను అంటలా కర్మ చేసుకోండి కానీ యోగాన్ని మాత్రం చేయండి కర్మ లేరు యోగం లేరు కర్మ ఉంటుందల్లా దాని ఫలము ఉంటుంది అల్పంగా ఉంటాయి గుణములలో ఉంటాయి యోగము గుణములలో ఆరంభమవుతుంది కానీ గుణాతీతుణ్ణి చేసేటువంటి శక్తి యోగానికి ఉంటుంది కాబట్టి యోగము అది మిమ్మల్ని ఆ గుణాతీత స్థితికి తీసుకువెళ్ళేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నది కనుక మీరందరూ కూడా రేపటి యోగ దివసాన్ని మీరు సుసంపన్నము చేయగలరు అని నేను ఊరికే మనవి చేసుకున్నాను కాబట్టి ఆ జ్ఞాని అలా సాక్షిగా ఉండిపోతాడు ఎందుకంటే ఎందుకు విచలతుడు కాకుండా ఉండిపోతాడంటే వాస్తవంలో ఈ ఘటనలు ఇవన్నీ కూడా బాల్యము యౌ్వనము మధ్య వయస్సు పెద్ద వయస్సు అటువైపు పుస్తక ఇటువైపు మృతి ఇవన్నీ ఏమిటి ఘటనలు పెళ్ళి పిల్లలు వాళ్ళ వాళ్ళని చదివించడం వాళ్ళు పైకి రావడం వాళ్ళ వాళ్ళ మూలంగా వచ్చే సుఖాలు దుఃఖాలు బెంగలు ఇవన్నీ ఏమిటి ఘటనలు ఈ ఘటనలన్నీ కూడా క్షణికములు వాటిల్లో నిత్యత్వం అనేది లేదు అవి నిత్యములు కావు నిత్యము ఆత్మ ఒక్కటి ఇవన్నీ క్షణికములు అవి మహావేగంతో ఈ ఘటనలు వెళ్ళిపోతూ ఉంటాయి ర్యాపిడ్గా పోతూ ఉంటాయి ఏది స్థిరంగా ఉండదు బాల్యం అలా వస్తుంది ఇలా పోతుంది రెండు వేల పదిహేను వస్తుంది పోతుంది జూన్ వస్తుంది పోతుంది జూలై వస్తుంది పోతుంది ఈ లోపల డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది మళ్ళీ కొత్త సంవత్సరం ఉంటారు కొత్త పంచాంగం ఇదేది అదిపోతుంది ఇంకో పంచాంగం అయిపోయిందంటే అలా పోతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మొమెంటరీ క్షణికములు అవి నేను కాదు నావి కాదు నేను సాక్షిస్వరూపుడను అని ఉదాసీనంగా ఉండడం అంటే అది నాట్ మై కాబట్టి అంటే మరి వేర్ ఆర్ యూ ఐ ఆమ్ జస్ట్ బిఆర్ నా ప్లాట్ఫామ్ దేహము కాదు మనస్సు కాదు ప్రపంచము కాదు ఇదేది నా ప్లాట్ఫార్మ్ కాదు ప్రపంచం నా ప్లాట్ఫార్మ్ కాదు దేహము నా ప్లాట్ఫార్మ్ కాదు అంతఃకరణము నా ప్లాట్ఫామ్ కాదు వాటి అవి ప్రవర్తులతో ఉంటాయి అవి నడవలసిన విధంగా నడుస్తూ ఉంటాయి దే డు నాట్ కాన్స్టిట్యూట్ మై ప్లాట్ఫామ్ మై ప్లాట్ఫామ్ ఈజ్ జస్ట్ బియాన్ వీటికి అతీతంగా వాళ్ళ సాక్షిగా ఉండడమే నా నా యొక్క స్వరూపము కాబట్టి నేను ఉన్న చోటకి పుట్టుక మృత్యువు చేరలేవు పుట్టుక మృత్యువు దేహస్థాయిలో గుణాల స్థాయిలో ఉంటాయి నేనున్న స్థాయిలో సుఖ దుఃఖాలు ఉండవు ధర్మాధర్మాలు ఉండవు పుణ్య పాపములు ఉండవు నేనున్న స్థాయిలో ఏమి ఇవేమీ ఉండవు నేనున్న స్థాయిలో ఈ ఈ ఘటనలు ఉండవు ఈ ప్రవాహం ఏమీ ఉండదు అలా కూటస్థంగా అలా ని తర్వాత కామనలు ఉండవు నేనున్న ప్లాట్ఫామ్లో భయాలుండవు సాక్షి స్థితిలో భయాలు ఉండవు భయములు మనస్సులో ఉంటాయి కామనలు మనస్సులో ఉంటాయి సాక్షిగా దర్శించేవాడికి కామనలు ఉండవు కాబట్టి అటువంటిది నా యొక్క స్థాయి నేను గుణాతీతున్నాను అని తెలుసుకుని అవతిష్టతి నేనేతే అలా నిశ్చలంగా ఉండిపోతాడు మహాత్ముడు మంచి శ్లోకాన్ని పూర్తి చేశాం ఆ శ్లోకం అది కంప్లీట్ అయిందని అనడానికి వీల్లేదు ఆ శ్లోకాన్ని ఎంత వివరించినా ఇంకా ఆ లోతు అలాగే ఉంటుంది సముద్రంలో ఎంత ఈదినా ఆ లోతు తరగదు తర్వాత శ్లోకం అయితే ఓసారి ఈ శ్లోకాన్ని అందాము ఉదాసీన వదాసీనో గుణైర్యో న గుర్తంత ఇవ యతిష్ట సమదుఃసుఖస్వ సమలోన్యప్రియా ప్రియోధీర తుల్యనిమ సంస్తితి సమ దుఃఖ సుఖ జ్ఞానులకు అంటే గుణాతీతులకు సుఖము దుఃఖము సమానంగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఆదాయము వ్యయము రెండూ సమానమే అంటే అర్థం ఏంటి డబ్బు అలా వస్తూ ఉంటుంది ప్రవాహం మీరు ఆ ప్రవాహంలో ఫిక్స్ అయ్యారనుకోండి ఆదాయం బాగుంటుంది వ్యయము చాలా చెడ్డదిగా అనిపిస్తుంది ఆ ప్రవాహం అలా ఉంటుంది ఆదాయం వ్యయం ఆదాయం వ్యయం మీరు కడుగు వెనక్కి వేస్తున్నారనుకోండి ఆదాయము వ్యయము రెండూ ఏమవుతాయి సమానమే రెండూ సమానం రెండు సమానం కాబట్టి ఓ పని తప్పింది ఈ ఆదాయ వ్యయముల పట్టిక పని తప్పింది తప్పిపోయింది కదా ఎందుకంటే రెండూ సమానం సపోజ్ నేను చెప్పిన దృష్టాంతం అది ఆదాయ వ్యయ పట్టికకి చెందిన దృష్టాంతం లేకపోతే ఏమవుతుంది ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు వీడి గుండెలో చిన్న సైజు రాయి పడింది చిన్నది అక్కడ పెద్ద రాయి పడ్డా పడొచ్చు అదొక ఎక్స్ప్రెషన్ అండి రాయి పడింది ఒక ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇదంతా కూడా దాని గురించి ఏమనాలి మంచిగా అనాలంటే గుణాహ వస్తుంటే ఇదంతా కూడా గుణముల యొక్క ప్రవాహం కొంచెం కరుక్కుగా అనమంటారా ఇదంతా కూడా అజ్ఞానం ఏది వినడానికి ఏది బాగుంది గుణాహ వస్తుంది అవ్వో బాగుంది అనిపిస్తుంది అజ్ఞానం అంటే ఎవరా అజ్ఞానం అంటున్నా అజ్ఞానం అనైనా అంటావు నువ్వు అవును అజ్ఞానం అనే అంటే ఇప్పుడు ఇదంతా అజ్ఞానం ఉంటుందా అవును ఊహి బాక్ష ఏమి సందేహమే ఇది ఆదాయ విజయంలో పట్టిక ఆ పట్టిక ఎడల మీరు ఎటువంటి సమదర్శనాన్ని ఇప్పుడు ఈ క్షణంలో నేను చెప్పిన మీద మీకు సమదర్శనం వచ్చిందనుకోండి లేటెస్ట్ ఆ పట్టిక ఎలా ఉన్నా నాకు పర్వాలేదు ఐ అండ్ ఈక్వీ ఈక్వీ ఈక్వానిమస్ ఈక్వానిమస్ అది వర్డ్ ఈక్వల్ అనుకోడు ఈక్వానిమస్ సమము ఒక సెన్స్ ఆఫ్ సేమ్నెస్ ఆయన బాగుంటాయి ఆదాయం ఎక్కువ ఏం తక్కువ అనుకోండి మన దగ్గర కొంత డబ్బు పోగపూడుతుంది ఏం చేస్తాం పోగకూడదు ముప్పై వేలు వచ్చి ఇరవై వేలు ఖర్చు అయ్యాయి అనుకోండి ఇప్పుడు ఏమైతే ఇప్పుడు ఈ పదివేలు దీన్ని ఉండాలి పక్కన పారాయలేదు కదా దాన్ని సంఖ్యలో పెట్టుకో పని సపోజ్ ఇరవై వేలు నిన్నటి రెండు వేలతో సహా ఇరవై రెండు వేలు ఖర్చు అయిపోయాను అమ్మాయ కోంత సమత్వం వచ్చేస్తుంది ఆ రకంగా సుఖదుఖములయ్య మీరు సమముగా ఉండగలరా అది కొంచెం గట్టి ప్రశ్న ఆ ప్రశ్న కాదు సుఖదుములు కూడా అత్తివియే అని తెలుసుకునే ప్రయత్నం మీరు చేయగలరా మీరు దానికి తల ఊపితే మీరు గీతాశ్ర విద్యార్థులు అవుతారు అలా కాకుండా నో మాకు దుఃఖాలు రాకూడదు సుఖాలే రావాలి అని మీరు అన్నారంటే కాన్సిక్వెన్సెస్ ఏమిటో చెప్పమంటారా చెప్పంటారా మోమాటం లేకుండా చెప్పమంటారా మీకు మానవ జీవిత రహస్యం తెలియలేదు మీరు అజ్ఞానంలో ఉన్నారు కాదండి మా గురువు గారు కూడా అలాగే అన్నారు ఆయన కూడా అజ్ఞానంలోనే ఉన్నారు మీకు మానవ జీవితానికి చెందిన ఒక రహస్యం ఒకటి పూజ్య స్వామీజీ చెప్పారు ఆయన ఏమన్నారంటే శ్రీకృష్ణుడు అనిష్టం ఇష్టం మిశ్రించ అని అన్నాడు మానవుడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సుఖం ఫిఫ్టీ పర్సెంట్ దుఃఖం అది మానవుడు కానీ మిశ్రిరా అంటారు కానీ స్వామీజీ ఎవరు చెప్పారంటే మన అందరం మిశ్రాలమే అని చెప్పారు ఎప్పుడో మిశ్రాజీ ఒక ఆయన ఉంటాడు అక్కడెక్కడో ఉంటాడు మిశ్రిరా ఉన్నా ఎదుగుద్రా మిశ్రాజీని ఆయన ఎలాగూ మిస్సిరాయే ఆయన మాత్రమే మిశిరా కాదు మనందరం కూడా మిశ్చిరాలనే అని ఇది పూజ స్వామీజీ చెప్పారు సార్ సమ దుఃఖ సుఖ ఇది మళ్ళీ శనివారం ఈ శ్లోకాన్ని కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి